జేష్ బ్రహ్మణా బ్రహ్మణి శ్రీ మహాగణాధిపతార్యమ్యమా అస్మాచార్యపర్యంతం వందే గురుపరా ఇరవది ఆరవశ్లోకం చూస్తూ ఉన్నాము పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్ ప్రయచ్చతి తదహం భక్తిపహృతం అశ్లామి ప్రయతాత్మన ఈశ్వరుడకు ఈశ్వరుకు సమర్పించేది వాల్యూమ్ ముఖ్యంగా వాల్యూమ్కి ఇంపార్టెన్స్ అలా చెప్పాలి ఎందుకంటే మానవ స్వభావం ఆవిధంగా ఉంటుంది ఎలాగంటే మన మనస్సులో ఏది కుర్రబడిందో దానిని మనము బయట వాల్యూమ్ లో పెంచే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం అలాగా ఆ లక్షణం ఉంది మనలో మనస్సులో కుర్రబడిన దానిని వాల్యూమ్ లో పెద్దదిగా చేసేటువంటి సో మనస్సులో భక్తి తక్కువ అంటే మనకి మనమే కన్విన్సింగ్ గా ఉండదు మనస్సులో భక్తి తక్కువ ఉంటుంది అలా ఎందుకుంటుంది ఎంత మనం ఎక్కువ ఉండొచ్చు కదా భక్తి తక్కువ ఉండడానికి హేతు ఏమున్నది అన్నట్లయితే హేతు ఉన్నది సంసారమునందు రక్తి ఎక్కువైనప్పుడు ఈశ్వరుని ఎందు భక్తి తగ్గిపోతుంది అది శ్రీరామకృష్ణుల వారి దృత్వంలో ఏ మేరకు మనిషి సంసారాసక్తిని అధికంగా కలిగి ఉంటాడో అంత తక్కువగా ఈశ్వరుని ఎందు భక్తిని కలిగి ఉంటాయి ఇప్పుడు క్లబ్బుకి అలవాటు పడ్డవాడికి ఇంటి మీద శ్రద్ధ ఉండాలి ఇంటి మీద కదా క్లబ్కి ఇంటికి రాగానే కాఫీ రాగేసి క్లబ్కి పోతుంది క్లబ్బు అలవాటు పడ్డవాడికి ఇంటి మీద శ్రద్ధ ఉండదు అదేవిధంగా సంసారాసక్తి గలవానికి ఈశ్వరునిపై భక్తి ఉంటుంది అసంగతి తెలుస్తూ ఉంటుంది అంచేతనే ఈ భక్తిని ఎలాగా పెంచడమా అని ఆలోచించారు ఆలోచిస్తే బాగా ఎక్కువ పువ్వులు మనం సమర్పిస్తే భక్తి పెరుగుతుందేమో లేకపోతే బంగారం పువ్వులు చేసేసి దేవునికి సమర్పించేస్తే భక్తి పెరుగుతుందేమో లేకపోతే కోటి రూపాయలు పెట్టి బంగారం కిరీటం పెట్టేసి తీసుకెళ్లి దేవుడికి సమర్పిస్తే భక్తి పెరుగుతుందేమో అని ఇలాగ మనిషి ప్రయత్నం చేస్తాడు డబ్బుతో దేవుణ్ణి విషపరుచుకున్నామనే చోటని సరికాదు అలా ఉండకూడదు భక్తి ప్రయతాత్మన అని ఇంకో రెండు విశేషణాలు ముఖ్యం హృదయంలో భక్తి ఉండాలి అంటే ఈశ్వరునిపై ప్రేమ ఉండవలేము ఈశ్వరుడనుగా మళ్ళీ అది కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా ఈశ్వరుడు అంటే సర్వాత్మ సర్వమునకు ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి ఈశ్వరు క్రిమి కీటకాదులతో సహా ఈ జగత్తులో ఉండే సర్వమునకు సారభూతమైన సర్వమునకు అధిష్టానంగా ఉండేటువంటి ఆ ఈశ్వరుని ఎందు ప్రేమ అంటే ఒక చెట్టు పుట్ట పక్షి మనిషి పశువు క్రిమి కీటకము వాటన్నిటినీ కూడా ప్రేమించగలగా ఎనీవే సో ఆత్మభక్తి ప్రయతాత్మన మనసు ఒకంత ఏకాగ్రం కావాలి అంటే మనస్సు యొక్క ఫోకస్ బాగా విక్షిప్తంగా ఉండకూడదు అంటే మనస్సు ఇటు నుంచేటూ అటు బాగా చంచలంగా ఉండకూడదు మనస్సు చంచలంగా చెంచలత్వం తగ్గినట్లయితే ఆ స్థితికే ఏకాగ్రత ఏకాగ్రతని వర్ణించడం కష్టం వర్ణించడం కంటే చంచలత్వాన్ని వర్ణించడం తేలిక మనస్సు ఇగో ఇలా ఉంటే చంచలమైనది అలా ఉంటే సత్యం అట్లా నెగిటివ్ లో మనస్సు శమ అంటే పాజిటివే ఉండదు శమ అంటే మనస్సు యొక్క విక్షేపము తక్కువగా నుంగుట తగ్గుట నెగిటివ్ డిస్క్రిప్షన్సే ఉంటాయి మెయిన్గా పాజిటివ్ డిస్క్రిప్షన్స్ అన్నీ మీకు కర్మకాండలోనూ ఉపాసనలోనూ ఉంటాయి జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ అంత నిగేషనే అపవాద ప్రధానంగా ఉంటుంది కదా వేదాంతము మంచిది కాబట్టి ఏకాగ్రమైన మనస్సు కలవాడు ఫోకస్ ఉండాలి అంటే ఈ ప్రయతాత్మన దానికి శంకర్లు చాలా శుద్ధ బుద్ధేహం రాస్తున్నారు పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటారు దీంట్లో ఒక రహస్యం మీరు గుర్తించే ఉండాలి వాటికి గుర్తించబోటి ఇప్పుడు గుర్తించండి హృదయం యొక్క శుద్ధి అదే అంతస్కరణము శుద్ధముగా ఉండుతానా ఏకాగ్రముగా ఉండుతానా ఒకటే వేరు కాదు శుద్ధమైన అంతఃస్కరణము అతి సహజంగా నార్మల్ గానే ఫోకస్డ్గా అవేర్ఫుల్ గా ఉంటుంది శుద్ధమైన అంతఃస్కరణ అంతఃస్కరణలో కాలుష్యము రాగద్వేషంలో కాలుష్యం అధిక ఉ అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనస్సు చాలా చంచలంగా విక్షిప్తంగా ఉంటుంది అంటే ఇటు చెల్లా ఉంటుంది సో ఆ స్థితి ఉండకూడదు ప్రయతాత్మ కాబట్టి మనసు జనరల్ గా ఫోకస్డ్గా శుద్ధంగా ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ అటువంటి మనస్సులో ఈశ్వరుని ఎడల ఉండాలి ఇవి ఇవి ఉండి అప్పుడు ఈశ్వరుడికి ఏదైనా సమర్పిస్తే ఆ సమ ఏది సమర్పించాలంటే కుచిబిచిబి ఏదైనా ఏదైనా అంటే ఓకే ఒక పత్రాన్ని సమర్పించవచ్చు ఏకబిల్వం శివార్పణం ఒక్క ఒక్క పత్రాన్ని సమర్పించవచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఏకబిల్వం శివార్పణం అనే అష్టోత్ర శతనామం పూజ చేస్తారు ఏకబిల్వంపారు వల్లి అష్టోత్ర ఎందుకే ఏకబిల్వం ఒటులప్పుడు మళ్ళీ ఆ స్తోత్రం ఎందుకు అంటే మీకు మనం చేశాను నేను మనస్సులో పొరబడిన దానికి బాహ్యమునందు వాల్యూం పెంచేటువంటి ప్రయత్నం ఇది మనస్సు లక్షణం మనం మనుషుల గురించి చెప్పట్లా వ్యక్తుల గురించి చెప్పట్లా మనస్సు ఉంటుంది సుమా అని విచారం మన మనస్సు యొక్క స్వరూపాన్నే విచారం చేయం అహముచ్చావచైర్ ద్రవ్యై క్రియోత్పన్నయానజే భూతగ్రామ భూతగ్రామావమానిన అని ఒక శ్లోకం హాయి భాగవతంలో కపిల దేవహూతి సంవాదంలో హే అనఘే అంటే కపిలుడు దేవూతిని ఉద్దేశించి అమ్మా జనులు ఏం చేస్తారంటే చాలా పెద్ద వాల్యూమ్లో పూజలు విధిస్తూ ఉంటారు ఉచ్చావచై ద్రవ్యై ఉత్పన్నయ క్రియయా పూజ చేస్తారు ఏంటో పూజ చేస్తారంటే ఎవరిలో చిత్ర చిత్రములైన కల్పనలు చేసి పూజ చేస్తారు ముత్యాల తలంబరాలను ఉడికే కవులు అన్న మాటను నిజంగా ముత్యాలు కొనుక్కొచ్చేసి పూర్తి చేస్తాం ఉడితే కవులు అలా అంటారు కవులకి అన్నీ అతిశయోక్తుల కింద చెప్పడానికి కవుల యొక్క ఉంటుంది మామూలుగా లోకల్ రేషన్ బియ్యంతో తలంబరాలు అంటారా అంటారు కౌలు కౌరేమంటారంటే ముత్యాల తలంబరాలు అంటారు అంటే వీళ్ళు ఏం చేస్తారు డబ్బు బాగా ఉందనుకోండి బియ్యంతో ఎందుకంటే ఏం చేస్తారు ముత్యాలు కొనేసాయి ముత్యాలు కొనేస్తాయి సో ఆ రకంగా ఉచ్చావ చేయి ఉచ్చావ ఖరీదైనవి అధిక ఆ తర్వాత పుష్ప పూజ లక్ష లక్ష పుష్పాలతో పూజ చేస్తారు పద్మాలు ఒక వెయ్యి పద్మాలు కష్టం ఈ మధ్యన మీరు ఉంటారు కంపెనీలు వాళ్ళు ఉంటారు మీరు గూగుల్కి వెళ్తే దొరుకుతారు లోటస్ అని కొడితే లోటస్ అవైలబిలిటీ ఆఫ్ లోటస్ ఉంది సికింద్రాబాద్ ఏరియా అని అలాగే కదా గూగుల్ వాడు ఫ్లవర్ బొకే కంపెనీలు వాడు ఎవడో తగులుతాడు వాడికి మీరు ఆర్డర్ ఇస్తే లోటస్ కావాలన్నమాట అంటే ఎన్ని కావాలి సార్ అంటే ఏ రోజుకి కావాలి ఆ రోజు కావాలి పైసలు గట్టిగా తీసుకుంటారు సప్లై చేస్తారు సప్లై మీరు దాంట్లో డీటెయిస్తుంది లోటే దూరంగా ఉండటం సో ఆ లోటస్ తోటి థౌజండ్ లోటసెస్ తోటి పూజేసాను ఆ రకంగా ఆ ద్రవ్యమునందు ఎక్కువ శ్రద్ధ పెట్టి చాలా ఆర్భాటంగా అట్టహాసంగా ఈశ్వరుణ్ణి అర్చిస్తే నేను అలా సంతోషించను నుష్యే అర్చిత అర్చాయాం అర్చ అంటే మూర్తి ఆ మూర్తి ఇలా అసహాసంగా ఖరీదైనటువంటి ద్రవ్యములను పెద్ద మొత్తంలో సమర్పించి పూజ చేసేస్తే నేను సంతోషించను ఎందుకని భూతగ్రామ అవమానిన నీవు సకల ప్రాణుల ఎందు దర్శిస్తున్నావా లేక ప్రాణులను ఇవి పశువులు ఇవి క్రిములు కోట కీటకములు శత్రువులు వీళ్ళ అయోగ్యులు వీళ్ళు తక్కువ వాళ్ళు అని అవమానిస్తున్నావా అలా అవమానిస్తుంటే ఇతర ఇతర ప్రాణులైనల చిన్న చూపు కలిగి ఉండి అదే సమయంలో పెద్ద మొత్తాల్లో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే నేను సంతోషం సార్ ఇప్పుడు ఈశ్వరుడి కళ్యాణం ఎవరిదో ఒక వరుస ఏదో దానికి ఒక క్లూ వాడి వాడి వంతు రేపు కళ్యాణం వాడి వంతు కానీ వీడు వీఏపీ దాని లంచం ఇచ్చేసి ఎవరికో డబ్బులు బాగా ఇచ్చి లేకపోతే రాజకీయ పలుకుబడి ఉపయోగించి వాడిని పక్కన ఎత్తేసి వీడు వెళ్ళిపోయి కళ్యాణం చేయం చేస్తాడు సంతోషిస్తాడు కాబట్టి రెండు అంశములు శుద్ధమైన హృదయము నిండైన భక్తి ఈ రెండు ముందు మీరు చూసుకోండి ఈ రెండు సంగతి చూడండి అంతరమునందు వికాసం అది ముఖ్యం ఈ రెండు ఉన్న తర్వాత మీరు ఏది సమర్పించినా కూడా సరిపడుతుంది ఎంత తక్కువైనా పర్వాలేదు ఒక్క పత్రమైనా సరిపడుతుంది ఏక బిల్వం చిర ఒక్క పత్రాన్ని సమర్పించినా ఈ బిల్వ పత్రం ఫ్రెష్గా ఆ రోజు కోసింది పైన కదా వారం కూడా ఎండిపోయినా పర్వాలి నేల మీద రాలిందైనా సరిపడుతుంది చెట్టునే పోయిన కలి పత్రం సో అంటే అర్థం పత్రం పుష్పం ఫలంతోయం అనే మాటకు అర్థం ఏంటంటే అనాయాస సాధ్యమైనది ఏదైనా పర్వాలి మీరు ఆయాస పడితే లేకుండగా పెద్ద డబ్బు ఖర్చు లేకుండా మీకు లభించేది ఏదైనా కూడా ఈశ్వరునికి సమర్పిస్తే సరిపడుతుంది ఎప్పుడు ప్రయతాత్మన భక్త్యా అని అక్కడ ప్రధానమైనటువంటి విషయం అది ఇప్పుడు ఈ శ్లోకము దీని తర్వాత శ్లోకము కరోస్ ఈ శ్లోకంలో ద్రవ్యాన్ని గురించి చెప్పాడు పత్రం పుష్పం ఫలం పూజ ఈశ్వరుడికి ద్రవ్యాన్ని సమర్పించడం ద్రవ్యము అంటే పదార్థం తర్వాత శ్లోకంలో క్రియను సమర్పించట ఇది ఇది ప్రధానంగా ఈ దీంట్లో మంచి విషయాలు రెండు ఉన్నాయి ఇప్పుడు మనిషి ఎలా ఉంటాడంటే ద్రవ్యంతో తాదాత్మ్యాన్ని చెందుతాడు ద్రవ్య తాదాత్మ్యము ఉంటుంది ద్రవ్యం అంటే మేత మెటీరియల్ థింగ్ అయితే దేహం ఉంటుంది దేహం ద్రవ్యం ఇది దీనికి దేహము నేను కాదు నేను చేతన చైతన్యం నేను సర్వమును తెలుసుకునే చైతన్యం నా స్వరూపం మధ్యాహ్నం సాధి దేహం నా స్వరూపం కాదు కానీ వీడేం చేస్తాడు ద్రవ్యమునందు నేను అనే తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు అహం లేదా మమ నా దేహము అన్నట్లయితే నా యొక్క దేహము మమకారము అనే ద్రవ్య తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు అలాగే బాహ్యమునందలి జడ పదార్థములు ఉంటాయి జడ వస్తువులు ఉంటాయి వాటి తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ద్రవ్య తాదాత్మ్యమే సంసార బంధము నెంబర్ వన్ దానికి అహంకారము అవతారంలో నెంబర్ టూ క్రియా తాదాత్మ్యము క్రియతో తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు క్రియ అంటే యాక్షన్ అక్కడ తాదాత్మ్యం ఎలా ఉంటుందంటే నేను కర్తను ఆ క్రియ యొక్క ఫలం నాకు లభించాలి నేను భోక్తను కాబట్టి కర్తృత్వ భోక్తృత్వ రూపమైన కర్త అంటే అహంకారం భోక్త అంటే మమకారం కాబట్టి అక్కడ కూడా కర్తృత్వ భోక్తృత్వ రూపమైన అంటే మళ్ళీ అహంకార మమకార రూపమైన క్రియా తాదాత్మ్యం ఉంటుంది అదే సంసారము కాబట్టి సంసారము ద్విధము ద్రవ్య తాదాత్మ్యము లేకపోతే పదార్థ తాదాప్యము క్రియా తాదాత్మ్యము ఈ పదార్థ పాదాత్మ్యాన్ని క్రియా తాదాత్మ్యాన్ని మీరు నిరాకరించాల్సి ఉంటుంది ఎలాగా ద్రవ్యము జడము అనాత్మ ద్రవ్యమును తెలుసుకునే నేను చేతనుడము ఆత్మస్వరూపు ఇది క్షేత్రము నేను క్షేత్రము కాదు నేను క్షేత్రజ్ఞుడను దీన్ని వివేకము అంటారు దీన్ని సో ది ది పవర్ ఆఫ్ ఇంటలెక్ట్ వివేక బలం ఈ వివేక బలంతో ద్రవ్యతదాత్మ్యాన్ని నిరాకరిస్తాను దాన్ని జ్ఞానయోగము అని ఇది విన్న పదాలు నేను ఇంకోసారి మీకు కాంటెక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జ్ఞానయోగము అంటే వివేక జ్ఞానయోగము అని ఆత్మజ్ఞానం అని కాదు ఆత్మజ్ఞానం ఇంకా యోగమేం కాదు కదా ఆత్మజ్ఞానము సిద్ధమేది మోక్షమేది యోగం అంటే ఉపాయం ఉండదు కాబట్టి వివేక జ్ఞాన యోగము ద్వారా మీరు పదార్థ తాదాత్మ్యాన్ని నిరాకరించాలి ఇక కర్త భోక్త ఉండదు నేను కర్తను కాను దేహేంద్రియములు కర్తలు ఇప్పుడు కర్మ కర్మేంద్రియములతోటి తాదాత్మ్యం వల్ల కర్తృత్వము జ్ఞానేంద్రియములతోటి తాదాత్మ్యం వల్ల భోక్తృత్వము వచ్చేది కర్మేంద్రియములు నేను కాదు నేను జ్ఞానేంద్రియములు కాదు అంటే మీరు కర్త కాదు భోక్తా కాదు ఇక్కడ కూడా కేవలమైన దృఢమైన వివేక బలంతో మీరు కర్తృత్వ భోక్తృత్వాల్ని నిరాకరించుత దాని క్రియా తాదాత్మ్యములను ప్రోత్సహిస్తుత దానికి జ్ఞానయోగము అని కాబట్టి పదార్థ తాదాత్మ్యాన్ని క్రియా తాదాత్మ్యాన్ని మీరు జ్ఞానయోగం ద్వారా త్రోషకుత్సవచ్చును కానీ జ్ఞానయోగము కఠినము ఎందుకంటే వివేకబలము అంటే ఆ పవర్ ఆఫ్ డిస్టప్మెంట్ చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నవాడు దాన్ని చేయగలుగుతాడు దాన్ని మీరు కాసెస్గా అభ్యాసం చేసి సంపాదించుకోవాలి శాస్త్రాన్ని బాగా వ్యక్తిగా శ్రవణం చేయాలి పురాణ కాలక్షేపం పనికిరాదు సరిపడదు పనికిరాదు అంటే నా అసత్వం సరిపడదు ఏదో వినోద కాలక్షేపంలాగా పురాణం విన్నట్టుగా ఏమీ వర్కౌట్ కాదు తర్వాత శ్రవణం ఒక్క శ్రవణాన్ని మనన నిధిహాసనములకు జోడించి దృఢమైనటువంటి ఆ జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి హృదయంలో ఉజ్వలమైనటువంటి వివేకాన్ని అభ్యాసం చేసి ఈ తాదార్ణ్యములను మనము త్రోషికసవలేని దానికే జ్ఞానయోగము అని చెప్పారు ఇప్పుడు భాష మార్చి చెప్తా చూడండి భక్తి యోగం భాష మార్చి చెప్తాను విషయం అదే భాష ఏమని మారుస్తామంటే పదార్థము నాది కాదు నేను కాదు పదార్థము ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు అనే ఎలిమెంటరీ తీసుకొచ్చి పదార్థ పదార్థమును ఈశ్వరులకు సమర్పించి వేయట ఏదైతే జ్ఞాన యోగంలో తిరస్కరింపబడుతుందో నిరాకరింపబడుతుందో లేక అపవాదము చేయబడుతుందో అదే భక్తి యోగంలో అక్కడ అపవాదము చేసిన దాన్ని ఇక్కడ సమర్పించుట అనేది జరుగుతుంది అపవాదం స్థానంలో సమర్పణ అనేది మనం ఆ ప్రక్రియని అవలంబిస్తాం తద్వారా ఈ పదార్థములు ఏవైతే ఉన్నాయో ఈ పదార్థములనన్నిటినీ ఈశ్వరునకు సమర్పించి వేయుట దేహముతో సహా కాబట్టి ఇది నాది ఇది నేను అనే మాట లేదు ఇంకా ఎందుకని అంతా ఈశ్వరుడిది ఇదంతా కూడా ఈశ్వరుడు సృష్టి ఈశ్వరుడిది ఈ దేహముతో సహా ఈశ్వరుడిదే అని ఆ విధంగా మీరు ఈశ్వర భావనను ఉద్బుద్ధం చేసి పదార్థ పాదాత్మ్యాన్ని నిరాకరించవచ్చును సమర్పణ భక్తితోటి సమర్పణ బుద్ధితోటి ఇక నేను కర్తను కాను మరి కర్త ఎవరు ఈశ్వరుడు భోక్తను కూడా నేను కాను భోక్త ఎవరు ఈశ్వరుడు అని కర్తృత్వ భోక్తృత్వములను ఈశ్వరునుకు సమర్పించటం ద్వారా మీరు క్రియా తాదాత్మ్యం నుండి బయటపడిపోతారు దీనికి భక్తి యోగము అని పేరు రెండింటి యొక్క తాత్పర్యం కానీ అప్రోచ్ మనం చేసే పద్ధతిలో మార్పు ఈశ్వరుణ్ణి ఆలంబనంగా చేసుకుని పదార్థ తాదాత్మ్యం నుండి క్రియా తాదాత్మ్యం నుండి బయటపడుట దాని పేరే భక్తి యోగము ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు క్షేత్రజ్ఞ చైతన్యమే ఈశ్వరుడు క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అనేటువంటి వివేకము యొక్క బలముతో పదార్థ తాదాత్మ్యాన్ని క్రియా తాదాత్మ్యాన్ని నిరాకరించుటే భక్తి జ్ఞానయోగం కాబట్టి మీరు జ్ఞానయోగాన్ని అవలంబిస్తారా భక్తి యోగాన్ని అవలంబిస్తారా ఎలా అవలంబించినా దాని ఫలము ఒక్కటే ఫలం ఏమిటంటే అనాత్మతో తాదాత్మ్యమును నిరాకరించుటయే అది ఏ సంసారబంధము నుండి విముక్తికి హేతు కాబట్టి ఈశ్వరుణ్ణి మనం ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఈశ్వర భజనము యొక్క తాత్పర్యాన్ని అలా చూడాలి తప్ప ఈశ్వరుణ్ణి మన దగ్గర ఉన్నటువంటి సంపదతోటి మన దగ్గరుండే అర్థబలము తర్వాత అంగబలము వస్తువుల్ని అధికంగా ప్రోగు చేసి ఈశ్వరుణ్ణి ఆరాధించి మనం అది ఒక ఈ ఆరాధన అనేది ఒక పెట్టుబడిగా పెట్టి దాని నుంచి మరింత లాభం సంపాదించాలనేటువంటి ఈ దృష్టి నుంచి ఈ బిజినెస్ దృష్టి మర్చెంటైల్ స్పిరిట్ అంటారు మర్చెంటైల్ స్పిరిట్ అంటే పెట్టుబడి పెడతాము దేనికోసం లాభం రావాలి అంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనం కోసం పెట్టుబడి పెడతాం అలాగే దేవుడి మీద పెట్టుబడి పెట్టి దాని మీద కూడా లాభాన్ని అర్జించాలనేటువంటి దృష్టితోటి ఈశ్వరుని అది భక్తి యోగం అనిపించుకోదు అయితే భక్తి అనే సామ్రాజ్యంలో ప్రవేశించేందుకు అది కూడా ఉపాయంగా మీరు స్వీకరించవచ్చును ఈశ్వరుణ్ణి మేము కామన్నతో ఆరాధిస్తాము ఆ రకంగా కామన్న తోటైనా ఆరాధిస్తూ ఉంటే కాలక్రమంలో కామన్నని పరిత్యాగం చేసి ఈశ్వరుణ్ణి నిష్కామంగా ఆరాధించేటువంటి భాగ్యము లభించవచ్చును కనీసం కామనతోటైనా ఆరాధిస్తున్నాడు కదా అసలే ఆరాధించని దానికంటే వీడు మేలు అని ఆ దాన్ని మనం సరిపెట్టుకోవాలి తప్ప సరిపెట్టుకోవచ్చు తప్పేం కాదు అలా సరిప ఇప్పుడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి ఫోన్లు బాగా నాన్న బాగా చదువుకో మంచి సబ్జెక్టులో మంచి గట్టిగా దృఢంగా ఉంటుందరా పరీక్ష ఫెయిల్ అయితే రెండోసారి చదివినంత బలం ఒకేసారి చదివి పాస్ అయిన రాదు ఆ మంచి ఫౌండేషన్ చాలా బాగుంటుందమ్మా నువ్వు చక్కగా చదువుకో అని చెప్తావు అదేవిధంగా సకమంగా ఈశ్వరుని ఆరాధించే వాడికి కూడా పల్లె తమ్ముడు ఆరాధించు కానీ ఎప్పటికైనా నిష్కామంగా కూడా ఆరాధించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి ప్రోత్సాహం ఉంటుంది శాస్త్రంలో కానీ దాని తత్వం మటుకు ఈ విధంగా అర్థం చేసుకోవాలి కాబట్టి సమర్పణ ద్వారా ఈశ్వరునియందలి ఈశ్వరునియందు ప్రేమను కలిగి మనస్సును శుద్ధం చేసుకుని ఈశ్వరునకు సకల ద్రవ్యములను నాది అనబడే ప్రతి ద్రవ్యాన్ని నేను అనుకునే దేహముతో సహా ఈశ్వరునకు సమర్పించి వేయుటయే యథార్థమైన భక్తి యోగము ఇది ఈ శ్లోకం యొక్క స్మారమే సో పత్రం పుష్పం ఫలం పూజ మీరు సకామంగా దేవతను ఆరాధించాలి అన్యదేవత సాధారణంగా అన్యదేవత అనే ప్రసక్తి ఎప్పుడు వస్తుందో కామన ఉన్నప్పుడు కామన ఉన్నట్లయితే కామనని బట్టి దేవత నిర్ధారింపబడుతుంది ఇప్పుడు వీడికి డబ్బు కావాలి నేను ధనాన్ని సంపాదించాలి అనుకున్నాడనుకోండి సరస్వతిని ఆరాధిస్తాడా హనుమంతుడిని ఆరాధిస్తాడా ఆరాధించి నాకు పెళ్లి అవ్వటం లేదు ఒక అమ్మాయి నన్ను ప్రేమించి నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి కావాలి అని అనుకున్నవాడు ఎవడని ఆరాధిస్తాడు సప్ హనుమంతుడిని ఆరాధిస్తాడా హనుమంతుడు ఆరాధిస్తా దక్షిణామూర్తిని హనుమంతుణ్ణి అటువంటి వాటిని ఆరాధిస్తారు పెళ్ళి కావాలనుకుంటే ఎవరిని ఆరాధిస్తారంటే ఆ కామదేవతని ఆరాధిస్తారు కామ కామహ కాముడు ఉన్నాడు కదా ఆ కామహ కామదేవతకే ఏదో పేరు పెట్టి కామేశ్వరహను కామేశ్వరియను ఏదో ఇలాగో అలాగో పేరు పెట్టి ఆరాధిస్తా ఆరాధిస్తే ఆ కామదేవత కామప్రధానమైన దేవత యొక్క అనుగ్రహం వల్ల వీడికి వివాహ పట్టి బట్టి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు కాబట్టి కామనని బట్టి దేవత నిర్ధారింపబడుతుంది ఆ విధంగా మీరు అన్యదేవతారాధన చేసే సందర్భంలో పత్రం పుష్పం ఫలంతో ఏం కుదరదు ఆ డిప్లొమసీ అక్కడ పనికిరాదు అలాంటి వేషాలు పనికిరావు అలాంటి వేషాలు లేకూడదు అక్కడ చెప్తారు మీ కామనని బట్టి చెప్తారు కామను యొక్క స్థాయిని బట్టి మీకు నిర్ధారిస్తారు మీరు మీ మీకేం కావాలో చెప్తే దాన్ని బట్టి మీకు నిర్ధారిస్తారు నేను విన్నాను ఒక ఆయన అడిగారు ఏమండి నాకేమో బిజినెస్ లో బాగా బాగా పెట్టుబడి పెడుతున్నాను ఈ పెట్టుబడి నష్టం రాకుండా మంచిగా బిజినెస్ అభివృద్ధి చేయటానికి ఏం చేయాలి అని ఒక ఆయన ప్రశ్న అడిగారు అడిగితే విగ్రే గణపతి హోమం గణపతి హోమం చేసి ఆ గణపతి హోమాన్ని వెయ్యి మోదకములతో భౌజన్ మోద మోదకములు తయారు చేసి వెయ్యి మోదకములు హోమం చేసి తర్వాత ఆ గణపతిని పూజ సందర్భంలో వెలగ పండ్లుతోటి చేసిన మాల ఒకటి వెయ్యాలి గణపతి వెలగ పండు ఆ మాల వెయ్యాలి ఎందుకంటే వెలగపండు ఏనుగుకి ప్రియమైంది గణపతి అంటే గజానందుడు కనుక ఆయనకు వెలగ పండుతో చేసిన మాల మళ్ళీ వెలగపండు కూడా కనీసం ఇరవై ఐదు ఉండాలి కనీసం ఇరవై ఐదు పుష్పం అన్నారు కదండి పండుగ సంవత్సరం అలాంటి వేషాలు కొనుగరం కాబట్టి సకామంగా చేసే సందర్భంలో మీరు శ్లోకాన్ని కోర్టు చేయకూడదు మేము ఈ సాశక్తి చేస్తున్నామండి పుష్పం ఉన్నారు కదా అని ఇలాంటి అతి ప్రదర్శించకూడదు అది నిష్కామానికే పనికి వచ్చి శ్లోకం చే కాబట్టి మీరు సకామంగా చేయదలుచుకున్నట్లయితే ఆ కామలకి తగిన విధి ఉంటుంది ఆ విధి ముఖ్యం అవుతుంది అనే అతి వినయం ధూర్త లక్షణం అంటారు అలాంటి అతి వినయం ప్రదర్శించాలి అక్కడ తగ్గట్టుగానే చేయాల్సి ఉంటుంది ఇది మీరు ఈశ్వరుడితోటి బేరసారాలు చేసేటప్పుడు ఈ పత్రపుష్పం మాట కూడా మీరు నిష్కామంగా చిన్నపిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళి ధోరణిలో మీరు వెళ్తున్నట్లయితే పత్రపుష్పం నడిచిపో దాంట్లో ఉన్న రహస్యం కాబట్టి తల్లిని తల్లి దగ్గరికి వెళ్ళడానికి చిన్నపిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఏం పట్టుకు వెళ్ళాలి ఏమీ పట్టుకెళ్ళి పోని పట్టుకెళ్ళాలి అమ్మకి ఏదైనా ఇవ్వాలని అనిపించిందనుకోండి ఏమిచ్చినా సరిపడుతుంది పత్రం పుష్పం ఫలం చూడండి ఏమి ఇచ్చినా సరిపడుతుంది అమ్మా దాహం ఇస్తుందా మంచి నీళ్ళు కాదు అని మంచిని ఇచ్చినా కూడా ఎందుకంటే అక్కడ ప్రేమయే ప్రధానం లాభ దృష్టి లేదు అక్కడ కాబట్టి ఈ సకామ ఆరాధనకి ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి నిష్కామ ఈశ్వరారాధనకి మధ్యలో భేదాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ఇప్పుడు పత్రం పుష్పం ఉన్నప్పుడు దృష్టాంతం ఏదైనా చెప్పాలన్నట్లయితే ద్రౌపది ద్రౌపది యొక్క భక్తిని గొప్పగా వర్ణిస్తారు భాగవతంలో కూడా ద్రౌపది యొక్క భక్తి చాలా గొప్పగా వివరింపబడినది సో ద్రౌపది ఈశ్వరునకు శ్రీకృష్ణునకు ఒక మెతుకుంచి ఒకే మెతుకు అంటే నాకేదైనా తినడానికి పెట్టవా ద్రౌపది అని ఆకలిగా ఉందండి అంటే ఏముంది తినడానికి ఆ పాత్ర చూసినట్లయితే దాంట్లో ఒక మెతుకు దొరికింది ఆవిడికి ఈ మెతుకు ఉందా అంటే పోనీ అదే పెట్టని ఆ మెతుకే ఆయన తీసుకుని ఆమెను అనుగ్రహించినాడు అని మనం చూస్తాం కాబట్టి పత్రం పుష్పం అనే ఆ స్థిరితాధంగా ఉంటుంది ఇక గజేంద్రుడు గజేంద్రోపాఖ్యానంలో గజేంద్రుడు ఒకే పుష్పాన్ని సమర్పించాడు నారాయణాఖిల గురో భగవన్ తే అంటాడు అంటే ఆఖరిని ఆ నీరు ముక్కుల్లోకి వెళ్ళిపోతోంది మునిగిపోతున్నాడు ఇక ప్రాణం పోవడానికి ఎంతో సమయం లేదు కొద్ది క్షణాలే ఉన్నది శక్తి అంతా కూడా పోయింది ఇంకా ఏ శక్తి మిగలలేదు అయినా కూడా లేదు లేని శక్తిని తెచ్చుకుని వన్ లాస్ట్ ఎఫర్ట్ లాస్ట్ రిజర్వ్ ఆఫ్ ఎనర్జీ లేని శక్తిని పైకి తెచ్చుకుని ఆ తొండాన్ని అతి కష్టం మీద చాచి ఆ ప్రక్కనే ఉన్న ఒక పద్మాన్ని తీసి ఆ పద్మం తేలియాడుతోంది ఆ నీతి మీద ఎందుకంటే అంతకుముందు దాకా జరిగిన యుద్ధంలో అక్కడ ఉండే పద్మాలన్నీ కూడా శిక్షణమైపోయాయి ఒక పద్మం ఒకటి అలా తే తేలుతోంది ఆ నీతిలో దాన్ని అలా తీసి నారాయణాఖిల గురు భగవన్ నమస్తే అని అని అంటూ అని భావన చేస్తూ సమర్పిస్తాయి నాకు ఇది కావాలి అది కావాలి ఇంకేమి ఉండదు నన్ను రక్షించమనే కోరిక కూడా విధిపెట్టేస్తాడు ముందు రక్షించమనే కోరికతో ప్రారంభించి ఆ తర్వాత ఏమంటాడంటే రక్షించి దేహన్ని రక్షించాలి ఈ పశు దేహాన్ని రక్షించి దానివల్ల ఏమిటి ఉపయోగం అని ఆ రక్షించాలనే కోరికను కూడా వదిలిపెట్టేసి బ్రతకాలనే కోరికను కూడా త్యాగం చేసేసి నిష్కామంగా ఒక పుష్పాన్ని సమర్పిస్తాడు అప్పుడు ఈశ్వరుడు ఆయన్ను రక్షిస్తాడు కాబట్టి పుష్పం ఆ విధంగా ఆలోచన చేయాలి అంతేగాని ఈ మోడర్న్ ఫ్యాషన్ ఇది ఎన్ని పుష్పాలు మీరు మోసుకున్నారంటే అంత గొప్ప నిజానికి ఒకప్పుడు ఈ ఈ వెర్రి కొంత అధికమయ్యి వేలం వెర్రి అంటారు దాంతో ఎన్విరాన్మెంట్ కూడా చాలా హాని కలుగుతోంది అని పాపం వాళ్ళు అబ్జెక్షన్స్ చేశారు ఇప్పుడు గణేష ఆరాధనకి మీరు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలోవి పెయింటింగ్లు వేసిన బొమ్మలోవి వాడద్దు మట్టితో చేసినవి మాత్రమే వాడండి అని ఎవరు ఎవరు అడుగుతున్నారో తెలిసిన ఎన్విరాన్మెంటలిస్టులు కోరుతున్నారు ఎవళ్ళు పీఠాధిపతులు పెద్ద పెద్ద స్వాములు ఎవళ్ళు కోరట్లేదు వాళ్ళు బొమ్మ వాళ్ళకి వాళ్ళకేం పట్టదు ఎందుకంటే వాళ్ళ ధోరణి ఇంకో రకంగా ఉంటుంది ఈ దృష్టితో ఆలోచించరు ఇంకో ధోరణలో ఆలోచించంకో ఇంకో సంసారంలో పడి ఉంటారు ఇంతటి హోలిస్టిక్ అప్రోచ్ ఏమి ఉండదు ఏదో ఒక నేరోగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరినో ఏదో అన్నానని నేను నా దృష్ట్యా అలా అనుకోవద్దు మీరు ఒక ఒక తత్వాన్ని ఎగ్జామిన్ చేసేప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని పరిశీలన చేయటమే అభిప్రాయము కాబట్టి ఈశ్వరుణ్ణి అట్టహాసంతో ఆడంబరంతో వశపరుచుకునే ప్రయత్నము ఎన్నడూ చేయకూడదు రిచ్ మ్యాన్ సారోడెన్స్ అంటారు ఇది రిచ్ మ్యాన్ సారోజన్స్ అని ఒక ఎక్స్ప్రెషన్ అది ఎవరో ధనవంతుల నుంచి గురించి వ్యతిరేకంగా మాట్లాడే మాటను మీరు అనుకోవద్దు ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ద రిచ్ మ్యాన్ సారోజన్స్ ధనవంతుడిలో వాడికి తెలియకుండానే వాడు వాడు కావాలని అనుకో అనుకునేది చేసుకున్నది కాదు సహజంగానే ఒక అహంకారం నిర్మాణమై ఉంటుంది అహంకారం ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి ఐస్ క్రీము వాడు అమ్మగానికి వస్తాడు బాగా ధనవంతుడు పిల్లాడు వాడి దగ్గరికి ఎలా వెళ్తాడు బేదవాళ్ళ పిల్లాడు ఎలా ఇద్దరు వెళ్తారు ఐస్ క్రీమ్ కొనుక్కుని ఎలా వీళ్ళ వీళ్ళ అప్రోచ్లో మీకు తేడా గమనించారా అయినా బాగా ధనవంతుడు మంచి జబర్దస్తిగా లే అని చాలా ఒక విలక్షణమైన ఆరోగన్స్ తోటి ఐస్ క్రీమ్ కొనుక్కు ఈ బేద పిల్లాడు వాడు వ్యధిమొహం వేసుకుని వెళ్ళే ఐస్ క్రీమ్ బండి పక్కన నిలబడతాడు వేలమొహం వేసుకుని ఎలా చూసుకొని ఎలా ఏం కావాలని ఐస్ క్రీమ్ కావాలి ఎంత అనా ఉందంటే ఉందని అనా తెచ్చుకుంటాడు పాపం రిచ్ మ్యాన్ సారేజ్ దేవాలయానికి వెళ్ళినా అదే ధోరణిలో పెడతాడు పర్సనల్ సెక్రటరీతో సహా వెళ్తాడు సెక్రటరీ సెక్రటరీ గెట్ సమ్ ఫ్లవర్స్ అండి సో సెక్రటరీ హుందీలో కొంత పైసలు వేయండి ఎంత వేయమంటారు సార్ అంటే వేయ రెండు లక్షలే అని అనుకుంటాడు అనవుంది అంటే చెప్పస్వామి మనకు ఎందుకంటే శ్రీయస్పతి లక్ష్మీదేవికి భర్త అయినా ఆయన్ని ఈ డబ్బు పెట్టుకునే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆ దృష్టి సరికాదు అని అది చెప్పడమే అభిప్రాయం రిచ్ మ్యాన్ సారజన్స్ ఆ రిచ్ మ్యాన్ సారజన్స్ లో అధికమైన ధనాన్ని అధికమైనటువంటి పూజా ద్రవ్యాలని అసాహసంగా గంభీరంగా సమర్పించడము ఇట్ ఈజ్ వెరీ నా మనసులో ఉన్న మాట చెప్పమంటారా లేకపోతే కంట్రోల్ చేసి చెప్పమంటారా మనసులో ఉన్న మాట చెప్పమంటారా ఇట్స్ ఎ కరప్షన్ చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఒక ఐదు కోట్ల కిరీటం వెంకటేశ్వర స్వామికి సమర్పించారు ఆ కిరీటాన్ని రెండు మైళ్ళు ఊరేగింపు కిరీటం ఒకటి పట్టుకోవచ్చు కదా అలా కాదు దాన్నేమో పెద్ద దాని మీద పెట్టి ఊరేగింపు బాజా భజిం దేని అండి ఊరేగిస్తున్నారంటే కిరీ కిరీటం ఎవరు చెప్పారు కిరీటం ఊరేగింపు సంవత్సరాన్ని ఊరేగింపు అంటే ఓకే ట్రై టు అండర్స్టాండ్ కిరీటాన్ని అంటే ఉలోవలందరికీ తెలియాలి ఊరేగింపు అంటే ఊరేరిగింపు ఉలోవలందరికీ తెలియాలి అప్పుడు ఆ కిరీటాలను తీసుకువెళ్ళి అర్సహాసంగా వెంకటేశ్వర స్వామికి అలంకరించడం ఆయనకి పదిహేడు కిరీటాలు ఉన్నాయి ఎక్కడ పెట్టాలో చూడలేక నానా ఇబ్బంది కొడుతున్నారు కొన్ని కిరీటాలకి వజ్రాలు వైదూర్యాలు ఊరిపోయావు ఎక్కడున్నాయో కనపట్టలేదు ఎక్కడ ఉంటుంది కీలక వాళ్ళు పుష్టి పడుతున్నారు దిస్ ఈజ్ హౌ హీ వాంట్స్ టు వర్షిప్ గాడ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ ద రిచ్ మ్యాన్ క్యారెడర్ అటువంటి దృష్టి ఉండరాదు కాబట్టి పత్రం పుష్పం ఫలం తోజు ఆ ఎక్స్ప్రెషన్లో ఉండే స్పిరిట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను నేనే వే ఎలా ఉండకూడదు చెప్పడం ద్వారా ఎలా ఉండాలి అన్నది చెప్పడానికి ప్రయత్నం తర్వాత ఫలం అన్నదానికి శబరి ఒక పండు నుండి సమర్పించింది రాము శ్రీరామునికి ఒక మనం ఒకటి కాబట్టి నాలుగు అనుకోండి రీనా ది పాయింట్ పండు సమర్పించింది దీని మీద కవులు ఇంకా కవుకి మీరు అప్పచెప్పారంటే రామాయణాన్ని వాడు మొత్తం ఒరిజినల్ వాల్మీకి వచ్చేటంటే ఇంకేం పుస్తకం అని అడిగేట్లా తయారు చేసి పెడతారు కవులు చేసేంత గలాభ ఎంత అంటే కవికి కావ్యాన్ని నిర్మాణం చేసేటప్పుడు అతిశయోక్తులు ఉత్ప్రేక్షలు రెండు అలంకారాలు ఉంటాయి ఉత్ప్రేక్ష అంటే మీరు ఎంత గొప్పగా ఊహించగలుగుతారు దాని పేరే ఉత్ప్రేక్ష మీరు గొప్పగా ఊహించగలగాలి దాని ఉత్ప్రేక్ష అంటారు అతిశయోక్తి సెల్ఫ్ ఎక్స్ప్లెయినింగ్ వర్డ్ ఆ పదంలోనే ఉంది కాబట్టి కవులు కవులు సో చివరి ఏం చేసిందంటే పండు రుచి చూసి కొడికి ఆ ఎంగిలి పండు రా ముడిచిపెట్టింది వాళ్ళ మీద అలా చెప్పలేదు వాళ్ళ అలా చెప్పండి అలాగే ఇంత సెంటిమెంటాలిటీ పెట్టడం ఇంగిలి పళ్ళు ఎలా పెడతారా సో అంటే రాముడి మీద భక్తి ఎక్కువని చెప్పడానికి అలాగే కవులు అలా వివరిస్తారు సరే పొనండి ఆ కవిత్వం రాముడికి చాయిస్ ఫ్రూట్స్ ఇచ్చింది మనకి తెలుస్తాయి ఇప్పుడు ఈ ఇప్పుడు కొబ్బరి బొండాలు ఉన్నాయనుకున్నారే ఈ చెట్టు కొండ అంత రుచిగా ఉండదరా కానీ ఈ చెట్టు బొండం రుచిగా మనం తెలుస్తున్నాయి అది కోసి సగం త్యాగీ పెట్టకల్లా తెలుస్తూ ఉంటున్నారు అలాగే ఈ మామిడి మంగిని పిల్లలు ఉందనుకోండి దీంట్లో కొంచెం పులుపు ఉంటుందిరా ఇది బాగా లేతగా ఉండగానే కోసేసి మొగ్గేసింది పులుపు ఉంటుందని తెలియదు చూస్తే అలాగే ఇంకొకటి కూడా ఆ పండు ఇప్పుడు పుల్లదనం ఉండే పండు ఇది పులుపు అవకాశం ఉన్నది చీప్ టెక్స్టానికి ఐఎమ్ ష్యూర్ ఈ పండు అయితే తీయగా ఉండి తీరుతుంది దీ అలాగమాట ఆవిడ చేసినంత ప్రయత్నం అటువంటి ప్రయత్నం ఆ ఉన్న ఫలాల్లో ఛాయిసెస్ట్ ఫ్రూట్స్ సెలెక్ట్ చేసి ఆవిడ అందజేస్తారు వాళ్ళ మీద ఆలస్యంగా వర్ణించాలి అందుకే కొరికి ఇది బాగులేదని పక్కన పెట్టి ఇంకోటి కొరికి ఇది సినిమా స్క్రిప్ట్కి చాలా అనుకూలంగా ఉంటుంది సో ఎనీవే శబరి ఎందుకంటే ధర్మశాస్త్రాల్లో ఎంగిల్ తినడం నిషిద్ధం ఇప్పుడు శ్రీరాముడు వెతు శ్రీరాముడు వెళ్ళి ప్రాయ్చితం చేసుకోవాలి అయితే గాయత్రి స్నానం చేసి గాయత్రి చేసుకోవాలి ఎందుకు దింకే అది ఆ పద్ధతి కాదు కదా అది కాబట్టి అలా అలాగే కాదు కాబట్టి పండు ఒక పండును సమర్పించి శబరి అంటే సమాజంలో ఈ ఉత్ప్రేక్షలు అతిశయోక్తులతోటి నిర్మాణమై ఉన్న ఒక వాతావరణాన్ని ఛేదించుకుని తత్వాన్ని ప్రవేశపెట్టాలి అది అందుకోసం ఇలా ఉంటుంది వ్యవస్థ ఎనీవే శబరి పండు రంతి దేవ అని ఒక భక్తుడు ఒక గొప్ప దాత భక్తుడు ఆయన కూడా దేవుడికి నైవేద్యం పెట్టింది తినబోతుంటే ఎవరో వస్తే నైవేద్యాన్ని వాళ్ళకి ఇస్తాడు అని చెప్తారు అక్కడ నైవేద్యం పెట్టింది ఏమిటంటే ఏదో పిండి పిండితో తయారైన తమ దానికి రుచి ఏమీ లేదు పెద్ద పెద్ద విలువైన ఆహారం అదే ఆయన దగ్గర అదే ఉంది అదే నైవేద్యం పెట్టి తినబోతుంటే ఎవరో వస్తే అది కాస్త అవి వచ్చిన వాళ్ళకి ఇస్తాడు తంతిదేవుడు అని ఒక మహాభక్తుని యొక్క కథ మీకు భాగవతంలో కనపడుతున్నాడు తంతిదేవోపాఖ్యానము ప్రసిద్ధమైనది ఏ అలాగే విదురుడు శ్రీకృష్ణుడు రాయవారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు లంచికి పిలుస్తాడు శ్రీకృష్ణుని యొక్క రెస్పెక్ట్ ఆనర్ కోసమని డిగ్నేటరీస్ అందరినీ ఇన్వైట్ చేసి ఒక లంచ్ కూడా ఏర్పాటు చేస్తాడు కానీ రాయబారం ఫెయిల్ అయిపోతుంది అప్పుడు లంచ్ ఏర్పాటు చేశాను శ్రీకృష్ణ లంచ్ తీసుకుని వెళ్ళని దుర్యోధనుడు పిలుస్తాడు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మశాస్త్రాన్ని చెప్తాడు అదే ఒక శ్లోకం వస్తుంది అదేమంటే రాయబారం సక్సెస్ అయితే దగ్గర లంచ్ చేసి వెళ్ళాలి రాయబారం ఫెయిల్ అయిపోయింది నేను నీ శత్రుపక్షంలో ఉన్నా ఇప్పుడు ఇప్పుడు రేపో ఇళ్ళుండో యుద్ధం మొదలైనప్పుడు నేను శత్రువుల పక్షాన్ని నుండి నీ ఎదురుకుండగా నీకు వ్యతిరేకంగా యుద్ధం చేయబోతున్నాను కాబట్టి ఈ పరిస్థితిలో వచ్చి మీ ఇంట్లో నేను భోజనం చేయటం అది ధర్మం కాదు కాబట్టి నేను మీ ఇంటి భోజనం చేయను అని చెప్పేసి వెళ్ళిపోతాక వెళ్ళిపోతే అప్పుడు విదురుడు రమ్మని పిలుస్తాడు అంటే అర్థం సరే కాదు నువ్వు ఇలాగ యుద్ధ రంగానికి కాదు కాబట్టి మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నాను విదురుడు మహాభక్తుడు కదా విదురుడు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు ఆయన ఏం భోజనం పెడతాడండి విదురుడు ఏదో అరటిపండు అటుకులు ఇలాంటివివో భోజనం పెడితే అవి ఆయన మహాప్రేమగా స్వీకరిస్తారు అలాగే కుచేలుడు అటుకులు ముక్కిపోయిన అటుకులు నా ఓ రెండు గుప్పిళ్ళు మూట కట్టుకుని పట్టుకెళ్తారు అది ఆ చీర అక్కడికి వెళ్ళాక భాగవతంలో మహాప్రసాదము ఆ సౌందర్యము ఆ శోభ ఆ హోదా అంతా చూసిన తర్వాత ఆయనకి డౌట్ వస్తుంది ఏమని ఈ ముక్కుపోయిన అడుగులు ఏమి స్థానం లేని డౌట్ వస్తుంది మీరు బాగా ధనవంతుల ఇంట్లో వివాహానికి ఏదో చిన్న థర్మాస క్లాస్ ఏదో ఒక జాగ్రత్త రంగు కాగితంలో బహుమానంగా ఇద్దామని పట్టుకెళ్ళి కొనేప్పుడు కొనవాలని బాగానే ఉంటుంది ఎప్పుడైనా కసి తే ఆడడానికి ఐటమే కదా మనం బహుమతిగా ఇద్దామని చెప్పేసి గురించి కుట్టించి చీరా పట్టుకెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ మహాప్రసాదము ఎలా పడితే అలా ఉంటుంది కోటేశ్వరుల యొక్క గృహం అక్కడ పెద్ద పెద్ద ఖరీదైన వస్తువులను తీసుకొచ్చి అక్కడ బహుమానాలుగా ఇస్తుంటే వీడి ధర్మాస్లాస్కి జేబులోంచి తీసి ఎందుకు లేని చెప్పేసి అలాగే అట్టు పెట్టుకుంటాడు ఇవ్వడు అదేవిధంగా కుచేలుడు కూడా సర్లే ఆ మూట తీయడు కానీ శ్రీకృష్ణుడు అడుగుతాడు నువ్వేదో నాకు బహుమానం లేకుండా వస్తుంది నువ్వు తీసుకొచ్చి ఉంటావు ఏదోనో అంటే అదే ఏమీ లేదండి నేను నీకేమి ఇవ్వగలుగుతాను అంటే అలా కాదు నువ్వేదో తీసుకొచ్చి నీ భార్య ఏదో ఒకటి పంపించే ఉంటుంది నాకు తెలుసు ఏదో నన్ను చూడండి తొక్కాజేబులు వచ్చి పెట్టి ఆ మూట పైకి లాగుతాడు అంగీలోంచి పైకి తీస్తాడు తీస్తే చిన్న రెండు గుప్పిళ్ళ మూట ఆ కుచేరుడని పేరు అక్కడి నుంచే వచ్చింది ఆ మూటగచ్చిన వస్త్రం కూడా అంత పెద్ద చేలము అంటే వస్త్రం ఆ వస్త్రం కూడా అది పెద్ద ఖరీదైన వస్త్రం ఏం కాదు ఉన్న వస్త్రం శకలం వస్త్ర శకలం దాంట్లో మూటగచ్చి తీసుకొచ్చాడు ఆ మూటని జాగ్రత్తగా ఉ జాగ్రత్తగా అది చిరిగిపోయి అదంతా నేలపాలయ్యే ప్రమాదం ఉంటుంది అలా మూటను జాగ్రత్తగా ఉప్పి ఓ గుప్పిడి గుప్పిడి అంటే ఇలా చేతితోటి కొద్దిగా తీసుకున్న ఓట్లో వేసుకున్న అవుతాడు ముక్కిపోయిన అటుకులు వాస్తవానికి కానీ ఆయన నదిలే అబ్బా ఇంత మధురమైన అటుకులు నేను ఎప్పుడు తినలేదా అప్పట్లో మన గురువు గారి ఇంట్లో ఈ అటుకులతో పోహా చేసి పెడుతూ ఉండే వర్షుమ నేనేదో కొంత కలుస్తూ కూడా నేను యాడ్ చేస్తే యాడ చేసి ఉండొచ్చు కానీ మధ్యకాలంలో అటుకులు తినలేదు ఇక్కడ ఈ భోజనాలకి అలవాటు పడిపోయి అటుకులు తిన్న భాగ్యం లేకుండా పోయింది నువ్వు మళ్ళీ నాకు అటువంటి మహాభాగ్యాన్ని కల్పించావు ఎంత బాగున్నాయో ఈ అటుకులు అని ఆయన నదిలి ప్రేమగా భక్షించి ఆ మొదటి గుప్పుడు తినేసి మళ్ళీ ఇంకో రెండో గుప్పటితో అటుకులు తినబోతుంటే రుక్మిణీదేవి వచ్చి చాలే శ్రీకృష్ణ మాకు ప్రసాదం మిగల్చవాయని బ్రాహ్మణోత్తముడు తీసుకొచ్చినటువంటి ప్రసాదం మాకు లేకుండా అంతా నివేదించేస్తావా మాకు కూడా తినాలి కదా అని ఆ మూట తీసేసుకుంటున్నారు తీసుకుని వాళ్ళందరూ రుక్మిణి సత్యభామ ఇత్యార వాళ్ళు తింటారు అలా వర్ణించారు అంతే చెప్తాడు అక్కడ అంతే అంటారు ఆవిడ అలా ఎందుకు చేసిందన్నది మన ఊహకు వదిలిపెడతాడు అక్కడ టీకాకారులు వాళ్ళు ఏమంటారంటే ఒక గుప్పిడు ఈయన తినేప్పటికే ఆయన సర్వ సకల సంపదలు ఇహ పరలోకములలోని సకల సంపదలని కుచేరుడికి ఇచ్చేశాడు అప్పటికే ఒక్క గుప్పిడు తీసుకునే ఈ రెండో గుప్పిడు కూడా తిన్నాడంటే ఇంక ఇవ్వడానికి ఏం లేదండి ఇహము పరము రెండూ ఇచ్చేశాడు ఇంకా అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది స్థానాలు తానే ఇచ్చేయాల్సింది అంటే అప్పుడు కుచేలుడికి ఇతడు సేవకుడు అయిపోతాడు శ్రీకృష్ణుడు అలా ఇచ్చేస్తాడు పోనీ శ్రీకృష్ణుడు సేవకుడు అయిపోతే ఇప్పుడు కూడా వెనకాల వెళ్ళి సేవకురాలు అనిపించుకుంటుంటారు అది ఇష్టం ఈ అర్ధస్పురం ఈ ఈ బాపడు వెంట పోవాల్సి ఉంటుందేమో కూడా కర్మ అని దాన్ని పరిహరించడం కొరకై ఆమె వచ్చి చేపట్టుకుని చాలు ఎవరైతే తినవు మేము మితాని మేము తింటామని చెప్పేసి ఆమె తీసుకుపోయింది అని కవులు వర్ణించారు ఒక భక్తి స్ఫూరకమైన విధంగా కవుల యొక్క వర్ణన వాటెవర్ సో పత్రం పుష్పం ఫలంతోయం అదే ఒక ఎక్స్ప్రెషన్ పత్రం పుష్పం ఫలంతోయం ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ యొక్క స్థారం ఏమిటంటే మీ హృదయము శుద్ధముగా ఉండవలే నిష్కామముగా ఉండవలే మీరు ఏది సమర్పించారన్నది విషయము కాదు ఇంపార్టెంట్ ఒక ప్రధానము కాదు నిజానికి ఒకప్పుడు సమర్పించడానికి చేతిలో ఏమీ ఉండకపోవచ్చు అప్పుడు శంకరా శంకరాచార్యులు శివామంగులహరిలో ఉన్నారు సమర్ప్యైకం చేతస్వరసిజముమానాథవతే సుఖేనావస్థాతున ఇహ న జానాతి మహో అంటే పుష్పాలు కావాలని అడవుల్లోకి ఉద్యానవనాల్లోకి వెళ్ళి కనపడ్డ చెట్టునల్లా తుంపుతో ఉంటాడు వీడు బుట్టలోతో లేకపోతే బస్తాలతో పద్మాలు ఉండే సరస్సుల్లో దిగబడి ఆ పద్మాల నుంచి కూడా ఓడబెరికి పట్టుకొస్తాడు కానీ హృదయ పద్మము అనే ఒక్క పుష్పాన్ని ఒక్కటే పుష్పం అదే హృదయ పద్మ ఆ ఒక్క పుష్పాన్ని సమర్పించేసి సుఖంగా ఆత్మనిష్ఠుడుగా ఉండుట ఈ మానవుడు ఎరుగడు సుమా అయ్యో అని రాస్తారు కాబట్టి సమర్పించటానికి ఏదున్నా సరిపడుతుంది పత్రం పుష్పం ఫలంతో కుచిహో అనాయాస సాధ్యమైనది ఏదైనా సరపడుతుంది అది కూడా లేకపోయినా హృదయమునే సమర్పిస్తే కూడా సరిపడుతుంది అని దాని యొక్క తాత్పర్యం